పరిశుద్ధుల స్తోత్రాలైనా అబ్రహాం ఇసాకు యాకోబ్ల గొప్పదేవ మీకు వదనాలు తండ్రి అవును రాజా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని మీ బిడలుగా తయారు చేసుకునేందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మరి ముఖ్యంగా ఒకప్పుడు ప్రజగా లేని మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ ప్రజగా తయారు చేసుకున్నారు పరిశుద్ధ జనాంగంగా తయారు చేసుకున్నారు రాజుల వంశముగా తయారు చేసుకున్నారు ప్రవ్వ దేవుని సొత్తుగా దేవుని ప్రజగా మమ్మల్ని తయారు చేసుకున్నారు కేవలం ఆ యొక్క కలవరిసలలో ప్రవ్వా మీ యొక్క ప్రాణాన్ని త్యాగంగా మా కొరకు సమర్పించింది ఆయన మమ్మల్ని ఆ రీతిగా తయారు చేసుకున్నారు దాన్ని మీకు ఎంతో వదనాలు ప్రవ్వా అందుకే మేము ఏమిచ్చి కూడా ఈ రుణం చెల్లించుకోలేము తండ్రి మా జీవితము సమస్తము మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి నూతనంగా ఈ దినము మా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రవ్వా మీరే మీ సొత్తుగా మమ్మల్ని తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం మీ మహిమార్ధంగా మమ్మల్ని నిలబెట్టి మీ రాకర వరు మరి విశేషంగా ప్రవ్వా మీరు ఒక భారం అనుగ్రహించినారు మీ నీతి సత్యాన్ని ప్రకటించే భారం మీ ప్రజలకి మీ యొక్క అది మేము ప్రకటించాలా మేము నోరు మూసుకొని మౌనంగా ఉండడానికి వీల్లేదు ప్రవ్వా అది అనేక ప్రాంతాలకి వెళ్లాలా ప్రవ్వా ఆ సువార్త అనేకలకు ప్రకటింపబడాలనైనా అటుకు అటువంటి భాగ్యం మాకందరు దయచేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తదిలు ఎనిమిదవ అధ్యాయం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వచనం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై వచనం యేసు ప్రభు మాట్లాడుతున్న విషయం ఇది ఒకడు నా మాట గైకొని ఎడలా వాడు ఎన్నడను మరణము పొందడు అని మీతో నిశ్చయమగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చను యేసు ప్రభు యొక్క మాటలను మనం వింటున్నాం ఇక్కడ అతన్ని మాటలన్నీ గైకొన్నవాడు ఎన్నడన్నో మరణించడు అది వాగ్దానం ఆయన చేస్తున్న వాగ్దానం నువ్వు నిత్యము జీవించాలా ఆయన సన్నిధిలో ఆయన కొడుకు జీవించాలా ఆయన మహిమలోనికి ప్రవేశించాలా ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలా అంటే నువ్వు ఆయన మాటను గైకొనాలా క్రైస్తవ జీవితం ఈరోజు ఏ రీతిగా ఉందంటే యావిధిగా ప్రార్థనలు చేయడము యథావిధిగా ఆరాధించడము యథావిధిగా బైబుల్ ధ్యానం చేసి వెళ్ళిపోవడం కాని నువ్వు జీవించాలా ఆయన జీవంలో నిత్యము నివసించాలా అంటే ఆయన మాటలను గైకొనాలా గై అంటే ఏం చెప్పండి అనేకసార్లు మనం ధ్యానించడం ఆయన మాటలు గై అంటే ఏంది నువ్వు పాప నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టము పెట్టుము అనే వాక్యం ఎదురకొచ్చిందనుకో నువ్వు దాన్ని స్వీకరించి అవును ప్రవ్వా నేను పాపిని నా పాపానికి క్షమించిన అయినా నన్ను బిడగా తయారు చేసుకో ప్రవ్వా నన్ను పరిశుద్ధంగా తయారు చేయి ఎందుకంటే మీరు పరిశుద్ధులునైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా ఉండాలా ప్రవ్వా అని ఎప్పుడైతే దృఢమైన నిశ్చయానికి నువ్వు వస్తావో అప్పుడు నువ్వు వాక్యం వాక్యం గై అంటే విన్న వాక్యాన్ని విశ్వాసంలో స్వీకరించి నీ జీవితంలో అమలు పరచుకోవాలా అమలు పరచకపోతే నువ్వు గైకోనలేదన్నట్టు కేవలం వినిపోతున్నావంతే ఉపమానాలు మనం చూస్తున్నాం ఎన్నిసార్లు అనేకలు వాక్యాన్ని వింటున్నారు కానీ కొందరు ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నారు మరి కొందరు ఆ వాక్యాన్ని కొంతకాలం స్వీకరిస్తున్నారు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తున్నారు కానీ నువ్వు ఎన్నుకున్నది ఎటువంటి మార్గం అనే విషయాన్ని మనము మట్టపుకుండు అనే అంశము మనము నాలుగు వారాల నుంచి జానిస్తున్నాం ఇది ఐదవ వారం కొలతగర్నాయి మట్టపు గుండె అంటే మన భాషలో ఈ కొలత వేసేది కదా దానికి తాడు ఉంటుంది కింద ఇనప గుండు ఉంటుంది ఆ గుండు కింద కొన్నగా షార్ప్ గా ఉంటుంది ఆ ఆ తారం ఆ తాడు పట్టుకొని కింది దించేసినప్పుడు ఆ గుండు భూమికి తగిలినప్పుడు దాన్ని దేంతోని కొలుస్తున్నామో ఆ కొలత కరెక్ట్గా ఉందా లేదా అది చెప్తుంది మనకి ఉదాహరణకి ఈ గోడ లెవెల్ ని కొలవాలంటే ఆ మట్టపు భూమి నుంచి పైకి తీసి పెట్టినప్పుడు సమంగా ఉందా లేదా మంచిగా ఉందా లేదా అని కొలవడానికి అది పనికొస్తుంది అట్లనే ఇప్పుడు ఈ ఫ్లోర్ మీద నీళ్ళు పోషణం అనుకోండి నీళ్లు ఒకటే స్థలంలో ఉంటే మంచిగా ఉండదు కదా అది దొరలిపోవాల నీళ్ళు కాబట్టి ఎక్కడో రంధ్రం ఉంటది ఆ రంధ్రం దగ్గర వరకు దొరికిపోవాలి నీళ్ళు ఈ గుండెను పెట్టి ఆ ఫ్లోరింగ్ లెవెల్ చేసుకుంటూ వస్తారు అటు దిక్కు ఎత్తు ఉంటది ఫ్లోర్ ఆ రాళ్ళు ఎత్తుగా కడతారు దానికి మెల్లమెల్లిగా దించుకుంటూ వస్తారు దించుకుంటూ వచ్చి ఆ రంధ్రం ఎక్కడ ఉందో అక్కడ వరకు నీళ్ళన్ని దొరికిపెట్టేటట్లు లెవెలింగ్ చేయడానికి ఈ మట్టపు గుండు కొలత ఇస్తారు కాబట్టి ఆ కొలత ఎన్నో విధాలుగా పనికొస్తుంది గోడ సరిగా కట్టాలన్నా పనికొస్తుంది పునాది కరెక్ట్ గా కట్టాలన్నా పనికి వస్తుంది ఫ్లోరింగ్ లెవెల్ అయ్యాలన్నా పనికొస్తుంది బాయిలో నీళ్లు లోతు ఎంత ఉందో కొలాలంటే కూడా పనికి వస్తుంది దానికి పనికి కాబట్టి మనము నాలుగు వరాల నుంచి ఈ యొక్క మట్టపు అనే అంశం ని చూస్తున్నాం ఆమోస గ్రంథము ఏడవ అధ్యాయం నుంచి చూస్తున్నాం దేవుడు ఆయక యొక్క మట్టపు గుండు పట్టుకొని గోడ మీద నిలబడినట్టు మనం చూస్తున్నాం ఆమోసు నీకేం కనిపిస్తుంది మటపు గుండు నాకు కనిపిస్తున్నది నేను దాటిపోతున్నాను కానీ ఈ గోడను దాటిపోను అని తీర్మానించుకున్నాడు దేవుడు తన ప్రజల్ని ఎందుకు దాటిపోతున్నాడు అనే విషయమే మనము ఈ మటపు గుండు అనే అంశాన్ని ధ్యానించడానికి అవకాశంగా తీసుకుంటున్నాం మటపు అనే వాక్యమే దానికి సాదృశంగా ఉంది ఎందుకు తన ప్రజల్ని దాటిపోతున్నాడు ఈ మట్టపు గుండుని కొలత వేసినప్పుడు గోడ మంచిగా ఉంది గాని ఇసల్ ప్రజలు మటుకు దానికి సమంగా లేరు మంచిగా లేరు ఎందుకు లేరు అన్న విషయాన్ని మనము ఈరోజు ధ్యానిస్తున్నాం నా మాటలు గై కొనిన వాడు ఎన్నడను మరణము పొందడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతని మాటలు గై కొంటే ఆయన మటపు గుండుతో కొలిసినప్పుడు నువ్వు సమముగా ఉంటావు ను అన్న మాటలు గై కేవలము భక్తిలో జీవిస్తే ఆ మటపు గుండు వేసినప్పుడు నువ్వు సరితూగలేవు ఆయనతో ఆయన ఆ కొలత వేసినప్పుడు నువ్వు ఆ కొలతకి సరిగుండలేవు నిన్ను కొలుస్తున్నాడు అంటే నీ జీవన విధానాన్ని ఆయన చూస్తున్నాడు నువ్వు కరెక్ట్ గా జీవిస్తున్నావా లేదా ఆయన కొరకు స్పెషల్ గా ఈ లోకం నుంచి ఎన్నుకోబడ్డ వాడవు నువ్వు ఎన్నుకోబడ్డ దానవు నువ్వు ఆ పిలుపుకు తగినట్టు నువ్వు జీవిస్తున్నావా లేదా అనేటిదే ఆ మఠపు సంబంధించిన కొలత వర్షిప్ చేసుకొని దేవుని ఆత్మ పొందుకున్నా భాషలో ప్రార్థన చేసి వెళ్ళిపోతే కాదు అది ఆయన మాటలు గైకొన్నవా లేదా అనేటిదే ముఖ్యమైనది పోయిన వారా మనం చూసినాము ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఏరితిగా గయికొన తన అనదములో పాపంలో పాలు పొందలేదు తన అన్నలు చాన క్రూరులు పాపంలో వ్యభిచారంలో దొంగతనంలో ద్వేషంలో ఈర్ష కుళ్ళు తమ్మునికి విచిత్రమైన వస్త్రము తండ్రి వేస్తే కుళ్ళు మాకివ్వలేదే ఆయనకి ఇచ్చిండ్రే అనే కుళ్ళు ఇది సేవకుల లేదా ఎన్నిసార్లు నేను మీకు వాక్యాలను చూపించాను సేవకులుంటది ఎందుకుంటది మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే మాకు నువ్వు ఒకటే జీతం ఇస్తున్నావు వాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకే పనిచేసే ఒకటే గంట పనిచేసే అయినా వాడికి నువ్వు మాతో సమంగా ఇస్తున్నావు నేను నీతో ఎంత మాట్లాడుతున్నానో అంతే ఇస్తున్నాను కదా సరే పునాది దేనికి సాదృశ్యం ప్రవక్తలకు అపోస్తలకు సాదృశ్యం ఇది దేనికి సంబంధించింది పౌలు దీన్ని మనకి తేటగా చూపిస్తున్నాడు ఎక్కడ చూపిస్తుంది అంటే ఈ పునాది ఎఫ్ఎస్ల రాసిన మనకి తేట కనిపిస్తుంది చూడండి ఎఫ్స్ రాష్ట్ర రెండవ అధ్యాయం ఎఫెస్ల రాష్ట్ర రెండవ అధ్యాయం ఇరవైవ వచనం ఆ పునాది క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఆ మూలరాయి తర్వాత క్రీస్తు వేసే ముఖ్యమైన మూల రాయ ఉండగా అప్పోస్తలను ప్రవక్తలను వేసిన పునాది ఎవరిది పునాది ఎవరు వేసింది పునాది అపోస్తలు పునాది ప్రవక్తలు పునాది పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పునాది క్రైస్తవ జీవితానికి పునాది వేసిండవరు ప్రవక్తలు దాని తర్వాత కృత నిబంధన కాలంలో అప్పోస్తలు పునాది క్రీస్తు ముఖ్యమైన మూలరాయ ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ఇప్పుడు మనం పునాది మీద ఏం కడతారు బ్రదర్ సిస్టర్ పునాది మీద ఏం కడతారు ఇట్కల్ అంటే ఇటుకల్ ఎందుకు గోడ మీరు ఎవరు పునాది మీద ఏం కట్టినరు గోడ నువ్వెవరు నీ ఏం పట్టుకున్నాడు నేను పట్టుకున్నాడు మెట్న మటపు గుండు ఆయన పునాది అపోసలేషురు పునాది దేనికి సాదృశ్యం ప్రవక్తలకు అపోస్తలకు సాదృశ్యం వారి బోధకు సాదృశ్యం వారి బోధకు సాదృశ్యం అపోసల బోధ అంటే అది ప్రవక్తల బోధ అంటే అదే ఆమోసు పోయి యువభావం గురించి చెప్తున్నాడు అరే నువ్వు నీ జీవితం చక్కపరుచుకో ఆ అమధ్యనే కదా యాజకుడు అమర్ధ అనే యాజకుడు ఏం నా సుజినెస్ కి వచ్చిండవడో డోకా నేను కాలము ఎరోబాము దగ్గర ఎంతగానో గంభీరంగా జీవిస్తున్నా ఇప్పుడు ఆమోస్ వచ్చి వీళ్ళని హెచ్చరిస్తే నా పరిస్థితి ఏం అందరు అనుకుంటారు దేవుడు నాతో మాట్లాడతలేడు కాబట్టి ఆమోస్ తో మాట్లాడిందనేసి నా పబ్లిసిటీ నా పాపులారిటీ పోతుంది కాబట్టి ఆమోసుని ఆపాలా ఎట్లా ఆపాలా రాజుకి ఉత్తరం రాసిన అమర్ ఏమని రాస్తున్నాడు రాజా నీకును నీ ప్రజలకు వ్యతిరేకంగా ఒక దీర్ఘదర్శి ప్రవచిస్తున్నాడు నువ్వు చచ్చిపోబోతున్నావు అంట ఈ అని చెప్తే అప్పుడు రాజుకి ఏం కావాలా కోపం వస్తుందా లేదా నా దగ్గర ఉన్న పాస్టరు నాకు సపోర్ట్ గా ఉండి నా గురించి మంచిగా మాట్లాడుతుంటే బయట నుంచి ఎవడం వచ్చి నా దేశంలో అడుగుబెట్టి నాకు వ్యతిరేకంగా ప్రవచించడం ఏంది అని కోపం రావాలా లేదా అట్లా రాజుని రెచ్చగొట్టి బయటికి పోయి ఆమోస్తున్నట్టు ఆమోసు నువ్వు త్వరగా తప్పించుకో నువ్వు సావబోతున్నావు నేను చంపబోతున్న రాజు వీళ్ళలో కుయుక్తుందా లేదా అమర్ జా ఒక ఒక యాజకుడు పాస్టర్ ఇంగ్లీష్ పదంలో వాడాలంటే ఆ పాస్టరు వాడి హృదయంలో కపతం ఉందా లేదా ప్రేమ ఉందా సమాధానం ఉందా దీర్ఘశాంతము దయలుత్వము ఆశ నిగ్రహం ఉందా మంచితనం ఉందా ఒక్క గుణం అనే ఉందా ఆ యాజకుండ్లో రాజులా ఎట్లా లేదు ఎందుకంటే నువ్వు రాజుని సరిగా తయారు చేయలేదు యాజకుండ్ వై ఉండి వానికి బుద్ధి చెప్పలే వాక్యం సరిగా చెప్పలే వానికి వానికి ఇష్టమున్న వాక్యం చెప్పి వాడి నుంచి అన్ని లాభాలు పొందుకురావు ఈ రోజు ఆమోస్ వచ్చి వాక్యం చెప్తుంటే నీకు కష్టంగా ఉందా నీ పబ్లిసిటీ పోతుంది నీ పాపులారిటీ పోతుంది అని నీ రాబడి పోతుందని బాధపడుతున్నావా ఆమోసుకి వ్యతిరేకంగా అమధ్యం ఉంటే ఆమోసను త్వరగా చచ్చిపోతున్నావు నీ భార్య చచ్చిపోబోతుంది పిల్లలు చచ్చిపోబోతున్నారు ఇంత కఠినమైన ప్రవచనం కపటంగా ఉండే యాజకుడు సచిపోతాడు అనే విషయం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం నీ హృదమ్ యథార్థంగా లేకపోతే నీ నువ్వు మరణిస్తావు ఎట్లా శారీరకంగా ఉన్న విషయం మాట్లాడతలేను ఆత్మవీయంగా నువ్వు మరణిస్తున్నావు రక్షణ పొంది వేస్ట్ చేసుకుంటున్నావు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమని ఎందుకు చెప్పిందో తెలుసా పోగొట్టుకుంటారని మీకు కలిగింది ఏంది రక్షణ గట్టిగా పట్టుకోండి లేకుంటే పోగొట్టుకుంటారు పోగొట్టుకుంటే ఆయనని ఆయన ఆయన మీరు ఇందేసేం లాభం ప్రభావ నేను ఇదేసి అది అంటే అరే మీరు పోగొట్టుకున్నారు మీరు గ్రహిస్తలేరు మీరు ఎవరో తెలియదు మీ దగ్గర రక్షణ ఉంటే నేను ఎందుకు గుర్తుపట్టను మీ దగ్గర రక్షణ లేదు అందుకని నేను మిమ్మల్ని గుర్తుపట్టను మీలో నా వాక్యం లేదు అందుకని మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను మీలో విత్తనం లేదు నాది మీరు మీలో విత్తనం లేదు కాబట్టి మిమ్మల్ని గుర్తించను మీరు కళ్ళంలో లేరు కళ్ళం బయట తొక్కలాగున్నారు నేను మిమ్మల్ని గుర్తుపట్టను గాలికి ఎదురు తొక్క వల్ల మీరు లోపల ఉంటే దాచబడే వాళ్ళు విత్తనం కానీ మీరు కళ్ళం లోపల లేరు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా ప్రవక్తలు అపోస్తులలు వేసిన పునాదిని మనము తిరిగి వేయొద్దు నేను నేర్చుకున్న పాఠం నా లైఫ్ లో అపోస్ల బోధ ఉల్టా నేను మళ్ళా వేయొద్దు లేక తిరిగి నేను మళ్ళా అపోస్ల బోధలు ఉల్టా అయ్యద్దు వాళ్ళు ఆల్రెడీ పునాది వేసేసారు అపోస్ల బోధ అయిపోయింది నేను దాన్ని పాటించాలంతే నాకు ఈరోజు కొత్తగా దేవుడు దర్శనం ఇచ్చిండని కొత్త పునాది వెయ్యండి నేను మీకు దేవుడు నాకు కొత్త ప్రవచనం ఇచ్చిండని కొత్త పునాది వెయ్యం నేను అది వేరే ఒక ఏసుని సువార్త ప్రకటిస్తుంది పునాది ఏసుకది అపుస్త బోధ ఏసు నిజమైన యేసు లేఖనంలో ప్రకారం పాపల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం మూడవనాడు తిరిగి లేచిన ఆ యేసుది ఆ పునాది మీద మనం కట్టబడ్డం మనం గోడ మనం ఇటుకలం మన మీద గోడ మనమే ఆ గోడ అందులో ఒక ఇటుక నేను నేను బయటికి వచ్చి అయ్యి నేను స్పెషల్ ఇటుక అని చెప్పడానికి అన్ని ఇటుకలు స్పెషలే ఎందుకంటే మేస్త్రి ఆ ఇటుకలు తీసుకున్నప్పుడు కరెక్ట్ గుస్తాడు ఇటుకలు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే గ్యాప్ వస్తాయి ఇటుకల మధ్యలో అప్పుడు ఏం చేస్తాడు ఓ పెద్ద ఇటుకని తీసుకొని సగంగా ఇస్తాడు ఇస్తాడా లేదా ఏమంటారు దాన్ని తాపి తాపి ఉల్టా వేసి కొడతాడు కరెక్ట్ కట్ అవుతుంది అది అది కూడా నిరికిస్తాడు లేకపోతే మళ్ళీ కట్ చేస్తాడు ఇటుకలు నువ్వు ఎక్కడే ఫిట్ కావాలని అక్కడే ఫిట్ కావాలా అది క్రైస్తవ జీవితం లేదు నేను స్పెషల్ లేకుంటే ఫౌండేషన్ లాగుంటా అది తప్పు విధానం నీ సొంత తలపుల్ నేను అనేది కాదు బాప్తిజం ఇచ్చి అరణ్యంలోని ఒక కేకను నేను నేను ఒక వ్యక్తిని కాదు భారం కలిగిన వాడిని నాకు ఒక భారం ఉంది అంతే నేను ఎవడం నాకే తెలియదు అందుకే మనము బైబుల్ చూస్తాం కొంతమంది ప్రవర్తన గురించి పేర్లు లేవు ఇప్పుడు ఏలియ దగ్గర ప్రవక్తలు ఉండే ఏలిస దగ్గర ప్రవక్తలు ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయా మరి వాళ్ళు సేవ చేసిందా లేదా కొంతమంది ప్రవక్తలు ఉండవు దక్షిణ దేశం నుంచి ఒక ప్రవక్త పోయి యోనస్తుడు వాడికి పేరు లేదు ఎంత వ్యక్తి దొరకదు వైబుల్ పేరు వాడు చెప్పినట్టు పని పని సగం చేసిండు సగం చేయాలి అది సస్పెండ్ సింహం చీల్చేసింది ఆ ప్రవక్తను క్రైస్తవ జీవితం నీ భారము నువ్వు గ్రహించాల నాకొక భారం ఉంది నాకు తెలుసు నాకు చాలా కష్టం ఉన్నాయి దాన్ని పాటించాలంటే అయినా కానీ నాకు తెలిసి ఇది సులువైంది నాకు తెలిసి ఇది సులువైంది ఎందుకంటే ఏసులో చెప్పి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య చెందారా ఎవరు భారం మోస్తున్నారు మీరు ప్రయాసంతో నా నేను మీకు విశ్రాంతి ఇస్తాను నా కాడి సులువైంది వేరు కాడి మోస్తే నీకు ప్రయాసం నా కాడి మోయండి అది మీకు మీ శరణాలు మీ వీపులు వినగవు చక్కరక్రంలో చూస్తాం మీరు మోసే భారము మీ వీపులను విరగొడుతుంది నేనిచ్చే భారము సులువైంది దుష్టునికి దొరకవు వాడిని పట్టలేడు ఎప్పుడో తెలుసా అపోస్ట్ల పునాది మీద నువ్వు కట్టబడితేనే అందుకే బోధయే అపోస్తల బోధయని పాటవాడంతా మాత్రంనా నువ్వు అపోస్తల బోధన లేవు ప్రవక్తల పునాది వాళ్ళు కట్టిన పునాది ఆ పునాది ప్రవర్తన సాదృశ్యం వాళ్ళకున్న వాళ్ళ బోధ అక్కడ ఉంది అపోసుల బోధ అక్కడ ఉంది దీనికి గోడ కింద అంటే ఈ గోడ కింద చెప్తలే నేను ఉప్మాన్ రీతిగా ఆ గోడ మీద కట్టబడ్డ వాళ్ళు ఎవరు బ్రదర్ ఎవరు సిస్టర్ వీళ్ళే లక్ష నలభై నాలుగు వేల మంది ఆ గోడ లక్షా నలభై నాలుగు వేల మంది చిన్న గుంపు కైసవ గుంపు ప్రపంచం అంతటి నుంచి దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఈ గుంపే ఆ గోడ సాదృశ్యం తక్కిన వాళ్ళు ఎక్కన్నారు గోడ ఈచివారు ఉన్నారు ఇటున్నారు అటు ఉన్నారు గోడ ఇటున్నారు అటున్నారు వచ్చే వరకు చూపిస్తా నేను ఇటు ఓడున్నాడు నువ్వు గోడ ఈ విషయం నువ్వు ఆయన పునాది మీద నువ్వు కట్టబడ్డావు ఎవరు ఆ పునాది ఏసుప్రవి ఆ పునాది దాని మీద ఏమురాయి ఉంది తలరాయి ఓ మందిరం మీద మూల కడతారు పైన అదే తలరాయి అంటారు మూల పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది అంటారు ఇట్లా గోపురం కట్టుకుంటూ కదా గోపురం కట్టుకుంటూ అన్ని పలకలు పరచుకుంటూ పై ఆ మూల ఇంత గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో ఏది ఫిట్ కాదు ఒకటే ఫిట్ అవుతుంది నువ్వు ఆ ఫిట్ అయ్యే రాయి వరకు ఒకటే రాయి ఫిట్ అవుతుంది కరెక్ట్ గా కూర్చుకపోయింది ఆ రాయే ఏస్ప్రవ్ అంటే సంఘానికి శిరస్సు ఏస్ప్రభు మనమేది పిట్కలం గోడ నీ జీవిత విధానం ఏంది కేవలం గోడ నీ భారము ఎవరి భారం కేారమే నీ బారం ఆయన నీ భుజం లేద పెట్టింది ఆయన కాడి అది సులువైంది అదిను నువ్వు అర్థం చేసుకోవాలా నా యుద్ధకొచ్చి నేర్చుకొని దాన్ని మొయ్యండి అన్నాడు నా యుద్ధకొచ్చి నేర్చుకొని నా కాడి మొయ్యండి అన్నాడు కాబట్టి మన జీవితాలకి విశ్రాంతినివ్వాలా దానికి విషయాలు మనము వచ్చే వారం ధ్యానిద్దాము వచ్చే వారము ఈ మఠపు ఏం జరగబోతుంది ఇటు దిక్కు ఎవడున్నాడు అతి దిక్కు ఎవడున్నాడు గోడ గోడ నువ్వైతే ఇటు దిక్కు ఊరున్నారు అటు దిక్ ఊర నీకు ఆల్రెడీ అర్థమైపోయింది వాక్యం ఇంతకు ముందు నుంచి మీరు వింటారు కాబట్టి మీకు అర్థమైపోయింది ఇటు దిక్కు ఓడనాడు గోడు నువ్వు గోడ అయితే నీ గోడ పక్కన ఎవడినాడు ఉంటారు కదా ఇప్పుడు మీ మీ ఇంటి పక్కన గోడ ఉంటుంది మీ ఇంటి మీ పక్కింటికి మీ ఇంటికి గోడ మధ్యలో ఉంటుంది ఇటు దిక్కు ఎవరు ఉంటారు మీ కుటుంబం ఉంటుంది అటు దిక్కు ఊరుంటారు వీర కుటుంబం ఉంటుంది మధ్యలో గోడ ఉంటుంది సో మీ కుటుంబం ఏంది అక్కడ కుటుంబం ఏంటి వచ్చే వరం మనము దేవుడిక వాన్ని ప్రార్థిస్తాం పరిశుద్ధి గుండు అనే అందులోని మరి విశేషమైన వాక్యాలు మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి ఎందుకు చూపిస్తారు అనేది మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అది గ్రహించాల ప్రభా మేము నీతిగా తిన్నగా ఉండులాగునా సహాయపడమని ప్రార్థిస్తున్నాం నీతి అనే మట్టపు మీరు మా జీవితాలను సమ కొలత వేస్తున్నారు ప్రవ్వ మేము నీతి మంతులుగా ఉన్నామా లేదా అనేది ఆ యొక్క మట్టపు కొలత చూపిస్తుంది తండ్రి యోసేపు తండ్రి ఆ రీతిగా నీతి మంతులుగా ఉన్నట్లు మీరు చూపిస్తారు ప్రవ్వ అతను పారిపోయిండు ప్రవ్వా ఆ ఇల్లును విడిచి పొతిపూరు భార్య అతని మీద కనివేసినప్పుడు అతన్ని పట్టుకున్నప్పుడు ప్రవ్వా అతడు పారిపోయిండు ప్రవ్వా ఈ రోజు క్రైస్తవ సంఘం పొతిపూరు భార్యకి సాదృశ్యంగా ఉంది తండ్రి మేము పారిపోవాల దాని నుంచి అటువంటి భాగ్యం మాకందరు దయచేసి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె